సాగ్ శ్లోకం జరుదాముకమే వాద్తీయం సత్ ధామూ వివివర్జితం సృష్టేపురాధునాప్యుక్ ఇప్పుడు బంగారం దృష్టాంత దగ్గరే ఆభరణాలుగా మీరు చూడక ముందు ఏముండే ఆభరణాలుగా చూసుకున్నప్పుడు ఏముంది పూర్వము బంగారమే ఇప్పుడు మీరు ఆభరణములు నామరూపములు అవి మనస్థి చేత ఆరోపించబడినవి అనే సంగతి మీకు బాగా అర్థమైందనుకోండి అప్పుడు మీరు ఏమైనా అర్జు చేయాలి నేను బంగారం షాపులోనికి వెళ్ళడానికి ముందు బంగారం ఉండే షాపులోకి నేను నామరూపాలను ఆరోపించి చూసినప్పుడు మాత్రం ఆభరణాలు ఉన్నాయి అని అర్జు చేయొచ్చా ఎందుకంటే మీరు ఆరోపించిన దాని చేత అది ప్రభావితం అవ్వదు దీనికి శంకరంలో అనేకసార్లు అమ్మవారు ఏమనివ్వారంటే మీరు అక్కడ ఎట్లా నీరు ఉంది అని అనుకున్నంత మాత్రాన అది ఇక్కడ తడవుతుందా ఎందుకంటే నీరు ఉంటేనే అడుగుతుంది కానీ నీరుంది అనుకుంటే తడైపోతుందండి అలాగే ఈ ఆభరణములుగా మీరు చూసినంత మాత్రాన అది బంగారం అవడం మానసి అనవటం అవుతుందా అవరు కాబట్టి బంగారమే పూర్వము బంగారం అలాగే ఈ జగత్తు ఇప్పుడు సత్తే ఈ జగత్తు సృష్టి అయిందని మీరు ఏవో లెక్కలు వేశారు ఐదు కోట్ల ఐదు వందల కోట్ల సంవత్సరాలు కదా ఐదు వందల కోట్లు కాదు కోట్ల ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది ఏదో లెక్క వేస్తాడు కాపు లెక్క ఆ లెక్క ఎందుకు వేస్తాడంటే సృష్టి అయిందని చెప్పడం కోసం వేస్తాడు తప్ప అది ఆ లెక్కో తెలిసి ఇప్పుడు సృష్టి లాస్ట్ ఇయర్ అయ్యింది అన్నారనుకోండి అంటే వెంటనే మీరు లాస్ట్ ఇయర్ అయ్యా అది ఎలాగండి మీరు ఒకసారి వెరిఫై చేస్తామంటారు అంటారా మీకు మీకు వాత పెట్టాలి అని చెప్పేసి నేను ఏమంటాను సృష్టి అయ్యింది ప్రజాపతి గారు సృష్టి చేశారు సృష్టి చేశారు ఎప్పుడు చేశారండి ఐదు వేల కోట్ల సంవత్సరాల క్రితం చేశారు ఇప్పుడు ఏం చేస్తారు మీరు అలా పైకి వేసిన వాడు అలా పోల్పడతా కదా కానీ అవునన్నా కాదన్నా కాదంటే ఏమైంది అదిగో పురాణాన్ని కాదంటున్నావు వేదాన్ని కాదంటున్నావు ధర్మాన్ని కాదంటున్నావు అని వాడిని వచ్చినీ ఎంత దుమ్ము చలిసే అవునంటే బోల్లే ఎందుకు వచ్చినా అది చెప్పేసి అవునండి ఎదరోడు దుమ్ము తల్లేడు మానే మనకే భయం ఉంటుంది పోన్లే బాబు కాదని అందుకు కావు మనకి తెలియదు అలాగను అయిందేమో ఇప్పుడు ఐదు వేల కోట్ల సంవత్సరాల క్రితం కాదని మాత్రం చెప్పడానికి నాకేం తెలుసు కాదని చెప్పడానికి కూడా తెలియాలి కదా అయిందని చెప్పడానికి నాకు తెలియదు ఆయన చెప్తున్నారు ఆయనకు తెలుసు ఉండాలి కాదని చెప్పడానికి నాకు తెలియదు కాబట్టి నోరు పూసి అలా నడిచిపోతూ ఉంటుంది దీనికి పురాణ పోనే అయింది అనుకో ఐదు వేల కోట్ల సంవత్సరాల క్రితం అయ్యిందనుకో ఇప్పుడేమో జగత్తు జగత్తు కనబడుతోంది తెలియబడుతోంది కన్ను మనస్సు ద్వారా కానీ ఉన్నది ఉన్నదియే పూర్వం సృష్టి అవడానికి ముందు కూడా ఉన్నది ఉన్నది ఏమండి ఇప్పుడు ఆ ఉన్నది ఉన్నదియే అంటే ఏమైంది పూర్వము ఉన్నదియే ఇప్పుడు ఉన్నది అంటే అది కాలం కాలము యొక్క ప్రభావం దాని మీద లేదు దేశం ప్రభావం ఉండాలంటే ఎలా ఉండాలో తెలిసినా అక్కడ ఉలాగాను ఇక్కడ మరోలాగా ఉంటే దేశం యొక్క ప్రభావం కాలము యొక్క ప్రభావం అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఇంకోలాగా ఉంటే కాలం యొక్క ప్రభావం దేశకాలములకు అతీతమైనటువంటి ఉన్నది దానికి ఆ చాంద్రోజ స్థుతి ఓ పేరు పెట్టి ఇప్పుడు పేరు పెట్టాలా ఉంటే ఎలాంటి పేరు పెట్టాలి ఏది అనిర్వచనీయమో కాని ఉన్నది దానికి పేరు పెట్టారు చేత అనిపేరు పెట్టం లే అద్వితీయం సత్ నామవి వివర్జితం సృష్టేపురా అధునా అ నేను ఒక్కసారి మీకు వివరణ అంతా చెప్పిన తర్వాత ఇంకా శ్లోకం చూస్తే దాంట్లో మీకు తెలియదు ఏది మిగలదు ఇంకా కవర్ చేసేసరి సత్ ఉన్నది ఏకం ఒక్కటి ఏవా ఒక్కటి మాత్రమే అద్వితీయం నామరూప వివర్జితం నామరూపములు సుతరాము లేని ఆ మాట చెప్పలేదనుకోండి మంచి అనే నామరూపాలు పెట్టేస్తారు నామరూపాలు పెట్టేసాయంటే అప్పుడు ఇంకా మేమ వెళ్ళిపోయి కర్మకాండలో పెడుతుంది నామరూపాలు పెట్టేస్తారు చాలా చిత్రంగా ఉంటుందండి నామరూపాల్లోకి అలా గమ్ముని జంపు చేసే కూ నామరూపాల్లోకి జంపు చేసేటంటే తత్వం మూలబడిపోతుంది కర్మకాండ నెచ్చితే పడిపోతుంది కర్మకాండ చెప్పకూర్చ ఇంకా చేసేది ఏముండదు నామరూపాలు సృష్టి కంటే పురా పూర్వము అధునా అతి ఇప్పుడు కూడా హత్య ఈ ఉన్నదానికి స్వరూపము అట్టి ఉన్నదాన్ని ఇప్పుడు స్వరూపం ఏమిటి ఉన్నది సృష్టికి పూర్వ స్వరూపం ఏమిటి ఉన్నది అప్పుడు ఏ స్వరూపమో ఇప్పుడు ఆ స్వరూపము అంటే దాంట్లో మార్పు ఉండదు మరి మార్పు ఎక్కడ ఉంటుంది నామరూపంలో ఉంటుంది నామరూపంలో ఎప్పుడు మార్పు ఉంటుంది నేను మరో సంగతి చేద్దాం అనుకుని ది నేను మర్చిపోయాను ఎందుకు మర్చిపోయారంటే ఐదు నిమిషాలు లేటుగా వచ్చాను నేను ట్రాఫిక్ జామ్ వల్ల రోజు వస్తూనే ఈ ప్రసంగాలు కూడా వచ్చాయి ఆ దాంట్లో మర్చిపోయాను సరే ప్రాధాన్య ప్రస్తుతానికి ఒక్క నిమిషం ఆపి ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసి మళ్ళీ మనం స్వామి సత్యవ్రతానందజీ మహారాజు స్వర్గ స్నేహస్యాగం చేశారు వారి నిన్న రాత్రి వారు చాలా అనాయాసంగా మరణించారు నాకు వాటిని చూస్తే ఒక స్ఫూర్తి కలిగి ఎందుకంటే ఆయన శివాలంగా ఆశ్రమాన్ని సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తున్నారు ఆయనకి కోఆపరేషన్ తక్కువ అయినా కూడా ఆ వయస్సులో ఎనభై ఆరేళ్ళ వయస్సు ఆశ్రమంలో పది మందిలో ఈయనొకరు ఈ పది మందిలో బాగా కష్టపడనం చేసిందని ఈయన దాన్ని ఒకటి మీద ఈయన కంటే కొంచెం కష్టపడి పనిచేసింది అక్కడ అన్నమది వండి కాఫీ తయారు చేసిన చెప్తే అవి అక్కడ కష్టపడి పనిచేసిన వాళ్ళు నాకు వీళ్ళే కనపడ్డారు అంటే మిగతా గురించి చెప్పట్లేదు నేను ఆయన గురించి చెప్తున్నా ఆయన అంత కష్టపడి పనిచేస్తున్నారు ఆయన కొన్ని ఘనకార్యాలను నిర్వహించారు ఆయన నాతో అన్నారు గాంధీ హాస్పిటల్లో ఈ వర్షం వచ్చినప్పుడు ఎండలోనూ ఈ బంధువులు పేషెంట్స్ చూడడానికి వచ్చిన బంధువులు రోడ్లు పక్కన ఫుట్ నాలా కష్టాలు పడుతున్నారండి వాళ్ళకు ఒక బిల్డింగ్ కట్టడానికి నేను నిర్ణయించాను ల్యాండ్ గాంధీ హాస్పిటల్ ఇస్తారని ప్రామిస్ చేసింది నా కాగితం చూపించి అప్పుడు నేను మనందరికీ చెప్తే మన దగ్గరి నుంచి కూడా కొంతమంది కంట్రిబ్యూట్ అప్పుడు ఆయన నేను ప్రోత్సాహమే చేశాను వాచా ప్రోత్సాహం నన్ను కన్సల్ట్ దీనికి అక్కడ మనం సాధువులు మనం పెట్టుకున్నామో వద్దా అని అడిగితే పెట్టుకోండి మీరు ఆల్రెడీ మీరు సంకల్పం చేశారు కాబట్టి మీరు సర్చే సంకల్పం మీరు కానివ్వండి అంటే ఆయన సక్సెస్ఫుల్గా పూర్తయి ఆ తర్వాత ఇంకా ఎవరి ప్రాజెక్ట్ ఫైల్ చేస్తూనే ఉన్నారు కాబట్టి చాలా కష్టపడి పనిచేసేవారు సింగిల్ హ్యాండెడ్గా నడిపించేవారు ఆయన చేతనమైన విధానంలో ఆయన దాన్ని బాగా నడిపించేవారు ఆయన తోడు ఎవడు స్థిరంగా తోడు దొరకలేదు మరి మన సో వాటెవర్ ఆయన నన్ను ఆశనానికి ప్రెసిడెంట్ గా ఉండమని నాలుగైదు సార్లు కోరారు నేను నాలుగైదు సార్లు నేను నో అంటూనే వచ్చాను ఇప్పుడు నా వైపు నుంచి నాకుండే కారణాలు నాకున్నాయి నోనడానికి తగినన్ని హేతువులు నాకున్నాయి కానీ ఆయన వైపు నుంచి ఎవరినో ఒక సన్యాసిని ఒకరిని కొంత పాఠం బాగా చెప్పేవాడిని ఇక్కడ మనం ప్రతిష్ఠించాలని ఆకాంక్షను మీరు గమనించండి అది పవిత్రమైన ఆకాంక్ష కదా అది ప్రారంభం బాగోలేక అది సిద్ధించలేదు బట్ మొత్తానికి ఆయన ఆ విధంగా పట్టుకొట్టేవారు ఇప్పుడు కూడా నన్ను అడ్వైజర్ నా పేరు రాయించి సంతకం తీసుకుని బోర్డు మీటింగ్లో నా పేరు పెట్టారు ఆయన కమిటీలో వాటెవర్ సో ఆయన చాలా అనాయాసంగా పండించారు ఆయన రెండు రోజుల క్రితమే కొంత సొమకప్సెత్వం ఏదో వచ్చి హాస్పిటల్కి పట్టుకెళ్ళారు గాలి ఆరట ఏదో ఇబ్బంది అయితే హాస్పిటల్లో టూ డేస్ హీ వైస్ తర్వాత నిన్న రాత్రి ఎప్పుడో వచ్చింది ఇవాళ ఉదయమే బాడీని అక్కడ డిస్ప్లేకి పెట్టారు నేను సిక్స్ థర్టీ అయినప్పుడు ఇరవై నాలుగు తుంగులు తీసుకుని వెళ్ళాను వారికి ఆ పుష్పాలను సమర్పించాను నేను వారి ముఖం చేసి చూడటం తటస్థపడి నిద్రపోతున్నట్టున్నారు తప్ప మరణించినట్లు లేదు ఒక కామ్నెస్ ఒక శాంతి ఆయన ముఖంలో ఎందుకంటే ఆయన తీసుకు తీసుకుని పోయిన మనిషి కాదు అనాయాసంగా పోయారు ఆ పోయినప్పుడు కూడా ఆయన మనస్సులో ఏ రకమైనటువంటి అశాంతి లేదని నాకు అనిపించింది ఎందుకంటే ముఖంలో ఆయన నిద్రపోతున్న ముఖంలాగా ఓ చిన్న చిరునవ్వుతో నిద్రపోతున్నట్టుంది తప్ప ఆయన మరణించిన వాళ్ళలాగా కనపడలే చూసిన వాళ్ళందరూ కూడా ఆ మాట అన్నారు నాకైతే కొత్త వచ్చినట్టు అలా తర్వాత వారి దేహానికి ఏ విధంగా తరువాతి కార్యక్రమం చేయాలి అనే విషయంలో కొంత చర్చలో అయ్యాయో మీటింగ్ అయినా మీటింగ్లో నేను ఉన్నాను పద్మనాభానంద అని శివానందాశ్రమానికి సంబంధించిన స్వామి ఆయన్ని కూడా టెలిఫోన్ కాన్ఫరెన్స్లో ఆయన కూడా మీటింగ్లో భాగం చేసి ఫైనల్గా ఒక విధంగా దేహానికి వ్యవస్థ చేయాలని సెటిల్మెంట్ అయింది కనుక వారి వారు భగవద్గీతని చాలా ప్రేమగా జీవించి ఉన్నంతకాలము అధ్యయనం చేస్తున్నారు ఎంతో ప్రేమతోటి అసలు మన భగవద్గీత క్లాసులు అక్కడ బాగా జరగడానికి ఆయన యొక్క ప్రోత్సాహమే కారణము కనుక వారు దేహత్యాగం చేసి బ్రహ్మలీలముత అది విషాద విషాదమునకు అవకాశం కాదు నేను ఆ మాట చెప్పాను వాళ్ళకి ఇది మనందరం కూడా వారు కష్టపడకుండా బ్రహ్మలీను లేనందుకు మనం విషాదానికి మాత్రం తాగుతారు మనం చప్పట్లో కొట్టి సంతోషించి ఉదయింపులు చేయాలని నేను అంటలేదు కానీ విషాదము ఒక అవకాశము కాదు మనం శాంతముగా మౌనముగా ఒక్క నిమిషం సేపు కళ్ళు చూస్తే నిశ్శబ్దముగా మౌనముగా ఉందాము నేను ఓంకారం చెప్తూ ప్రారంభం చేస్తాము మళ్ళీ ఓంకారం చెప్పినప్పుడు ఆ మౌనము ముద్ర ముగుస్తుంది మనము ఏ సత్తు గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నామో ఆ సత్తు నుండే సకల ప్రాణులు ఆవిర్భవిస్తాయి ఆ సత్తు నుండే సకల ప్రాణులు ఉంటాయి కనుక తాదృత్వము అంటే అది పూర్వము సృష్టికి పూర్వము ఇప్పుడు కూడా సత్తు ఐ ఇంగుట ఏమీ మార్పు అంటే కాలమునకు అతీతమైనది కాలం అనే మాట బట్టి నేను ఎక్కడికో గుర్తు వచ్చింది టూ ఇది ఈజీ అయితే దానికే పేరు టస్ట్ ఇంకేం పేరు పెడతారండి సహాన్ని పేరు పెట్టారనుకోండి మన వాళ్ళు ఏం చేస్తారు పంచి పెట్టి కిరీటం పెడతారు చాలనుకోండి కంచి పొట్టు చేరు పొట్టకొస్తారు పైగా ఏమంటారు రోజు ఒక కొత్త కంచి పొట్టు చేరు కావాలని బట్టి రోజు కొత్త బాగా కంచి పట్టించారు అంటే కష్టం కదా కష్టం ఏంటండి భక్తులు మరి నిన్నటి కంచి పట్టించారు ఏం చేయాలి అక్షరం చేయాలి దానికి ఒక కమిటీ ఆ అక్షరం నుంచి వచ్చిన డబ్బులతో ఆ దేవాలయానికి బంగారపు స్థాపనం చేయండి ఇంకా అలా పోతూ ఉంటుంది అని చెప్పను తారనుకోండి వీళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ఒక చోట కూర్చోబెట్ట తత్ అంటే ఇదేం చేస్తాం అంటే శృతి తత్ అని పేరు పెట్టింది దేవుడికి తత్ అని పేరు పెట్టింది బ్రహ్మ అని పేరు పెట్టింది గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం వెళ్తూ ఉంటే నేను దిద్దుదా అని నోటి దాకా వచ్చింది కానీ ఏం గురుద్ బ్రహ్మ మృదు విష్ణుడు పురుద్వో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు దీర్ఘం పెట్టకూడదు పైన బ్రహ్మ అన్నారు త్రిమూర్తులలో బ్రహ్మ ఇక్కడికి వచ్చేప్పటికి ఇంకా త్రిమూర్తులు అయిపోయింది నామరూపాలు అయిపోయాయి ఈ నపూంసకలైనా ఇక్కడ కూడా మళ్ళీ దీర్ఘం పెట్టేస్తే మనం ఏం చేస్తున్నాం అలా పెట్టకూడదు తిరుపతిలో సభా వేదిక మీద మేమందరం గౌరవం వేసి కూర్చున్నాము ఆయన అంత సంస్కృతంలోనే వ్యవహారం సో ఆయన ప్రొసీడింగ్స్ని చదువుతో పరం బ్రహ్మణ సావిధ్యం అనేదో జరిగాడు నేను శాస్త్రి గారి కేసు చూశాను బొమ్మల సత్యనారాయణ శాస్త్రి గారికి చూసి ఆయన నాకేసి చూసి చుట్టుకున్నారు ఏం మాట్లాడిన పరంబ్రహ్మణ అని షష్ఠీ విభక్తి మాట ఏంటండి అని అడిగాను అంటే మనం ఏం చేయగలం ఉండే ఇప్పుడు లేచేవి సృష్టి తప్పని చెప్తే కూడా బాగుండదు ఎందుకంటే పదం ఏక వచ్చిన పథమాధక్తికి పెట్టి బ్రహ్మణ సృష్టి ఎలా చేస్తారు సమాసం చేస్తే చేయాలి సమాసం చేస్తే ఎలా ఉంటుంది పర బ్రహ్మణ అని సమాసం చేయకపోతే ఏమనాలి పరస్య బ్రహ్మణ అంతేకాని అటు కాదు ఇటు కాదు పరం బ్రహ్మణ అయితే పరం బ్రహ్మ అని ఉంటే ఆ బ్రహ్మాకి షష్ఠి పెట్టేసి ఆ పరం నాయలేకం నేను జైలు గుణిగాను కొని ముమాగమ పెట్టచ్చారు మమ్మల్ని ఒక ఆగవ వస్తూ అవుతుంది వాటికి వస్తుంది అంటే ఆయన నాకే చూసి అయితే వస్తుంది ఎప్పుడు పెడితే అప్పుడు రాదు సరే అని వస్తుంది కాకూ ఐడియా అసలు అవతార వాళ్ళు కాబట్టి కృప్రకరణలో ముమాగమాన్ని చెప్పారు కానీ సమాసంలో అలాగంటే లేదు అయితే మరి ఏం చేయాలండి ఏమి చేయడం లేదు వాళ్ళు అలాగే వీలేసి కాలక్షమ చేయడం విద్వాంసులకి చిన్న దోషాన్ని కూడా గ్రహించరు అంటే అవాయిడ్ చేస్తారు సో ఇదంతా ఎందుకు చెప్పానంటే బ్రహ్మ దీర్ఘం దీర్ఘం పెడితే మన వాళ్ళు ఏం చేశారు తెలుసు నాలుగు తలలు నాలుగు కిరీటాలు తెల్లని గడ్డం ఆయనకు భార్య కూతురు ఎన్ని పెట్టారు ఓ వాహనం ఎన్ని వచ్చాయి ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి తెలుస్తున్నాండి బిలీవ్ మై బ్రహ్మా అనే దీర్ఘం నుంచి ఆ పుల్లింగ ప్రత్యయం పెట్టి ఇన్ని వచ్చేయి పుల్లింగ ప్రత్యయం కానీ స్త్రీలింగ ప్రత్యయం కానీ లేకుండా అలా నూటర్గా పిలిపిస్తే ఆ తత్వాన్ని నామరూప వివర్జితం కదండి మరి ఆ నామరూపముల జంజాటం నుంచి పడిపోకుండా మీరు కాపాడడం కోసమే స్థుతి ఏం చేసింది సత్ అని పేరు పెట్టింది సత్ అని నపూషక లింగంలో పెట్టింది బ్రహ్మా అన్నప్పుడు సత్ నా వివివర్జితం దృష్టేపురాధునాపతుర్దేంద్రియాతీత వస్త్రమం పదేరి ఏకతా గ్రాహ్యతే సదైక్యమూయతర్దేహేంద్రియా వస్వత్రస్మం పదేరిత ఏకతాగ్రాహ్యమనుభూయ ఇక్కడ శ్రోతు అని పెట్టారు నేను శ్రోతు స్థానంలో ద్రష్టు కూడా పెట్టచ్చు శ్రోతు అంటే వినేవాడికి వినేవాడికి దేహములు ఇంద్రియములు వాటికి వినేవాడికి దేహములతో ఇంద్రియములతో అతీతము అన్నట్టు అన్న అన్నట్లుగానే చూచేవాడికి దేహములకు ఇంద్రియములకు అతీతమనొచ్చుగా సూచించేవాడికి దేహములకు ఇంద్రియములకు ఆధ్వాణించేవాడికి అలా కూడా చెప్పచ్చు ఏదో సాధారణంగా నామం హైలైట్ చేసేప్పుడు శ్రోతాన్ని రూపం హైలైట్ చేసేప్పుడు ద్రష్టాన్ని ఒక చోట చర్చ వచ్చేసి గృహదార్ంగిక భాష్యంలో వస్తారు ఇలాంటి సూక్ష్మంగా చెప్పారు పరీక్షలు ఏ కేటగిరీలో వేస్తారు నడిగా చేయంటే నామం అనేశారు అంటే శబ్దాన్ని వింటారు కదా నామం కన్ను రూపం అనేశారు బాగుంది అన్నింటి చక్కగా సబ్మిట్ చేశారు స్పరిశని దీంట్లో వేస్తారు నడిగా అయితే చేశారు స్పర్శకి నామరూపాలు రెండు ఉంటాయన్నారు స్పరీక్షలో నామరూపాలు రెండు ఉంటాయి ఎందుకంటే శబ్దము జ్ఞానం కలగడంలో ఆ వాయువు వచ్చి మీకు చెవిలో తగలబట్టే ఆ శబ్దజ్ఞానం కలుగుతుంది తర్వాత చేతితో స్పర్శ చేసి మీరు రూపాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి స్పర్శలో నామరూపాలు రెండు ఉన్నాయన్న వాటర్ నేను మీకు స్పర్శ గురించి చెప్తాను అంటే మీరు ఆ సత్తు అనేది ఏది కలదో ఉన్నది ఏ అన్నానే ఆ సత్తుని మీకంటే భిన్నంగా దూరంగా పెడితే ఇంకా అద్వైతమై ఉందండి ఆ సత్తుని మీలో మీ స్వరూపంలోకి పట్టుకురావాలి దాన్ని తత్వమసి కదా మరి తత్ స్వమసి ఆ సత్తు నీవు అమ్ముచున్నావు అంటే ఇప్పుడు మీరు ఆ సత్తుని మీకు బయట పెట్టేసి దాన్ని బాగా వర్ణించేసి ఎవరైనా వాళ్ళు వెళ్ళారనుకోండి ఎక్కడ ఉపయోగం ఏంటి తత్వమసి ఏమైనట్టు అక్కడికి కాబట్టి ఆ సత్తుని మీలోకి పట్టుకురావాలి ఎలా పట్టుకొస్తారండి జగద్రూపంగా ఉన్న శక్తిని మీలోకి పుట్టుకురావాలంటే కన్ను ద్వారా మీ లోపలికి ఎలా వస్తుంది అండి మీలోకి ప్రవేశించాలంటే కన్నో చెలో ముక్కో ఏదో ఒకటి పట్టుకుని మీలో ప్రవేశించాలి ఇప్పుడు మీరు ఏమి మాట్లాడకుండా కూర్చున్నారనుకోండి మీ మీ రికగ్నిషన్ మీరు రికగ్నైజ్ చేసి చేయాలంటే ఏం చేయాలి అక్కడికి వచ్చి తప్పులు చేస్తే మీరు ఆ తప్పుల ద్వారా మీ దృష్టిని ఆకర్షించవచ్చు లేకపోతే అక్కడ వచ్చి డ్యాన్స్ చేస్తే ఓపెన్ ద్వారా ఆకర్షించదు లేకపోతే అక్కడికి వచ్చి చెల్ట్ సీసా ఓపెన్ చేస్తే అలాంటిదేదో చేయాలి సైథింగ్ ఇండియా ద్వారానే మేము దృష్టిని ఆకర్షించగలుగుతారు కదా ఇప్పుడు నేను మాట్లాడుగుతాను మీరు సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి నేను కళ్ళు నేను స్పర్శకిస్తున్నాను దృష్టాంతా శ్రోతూకు తర్వాత ఉన్నాం కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకుని ఇలా ఇల్లా ఇలా ఇలా అనుకుంటే ఉన్నది అనే అనుభవం కలుగుతుందా కలగట్లేదు అడగట్లేదు ఉన్నది అనే అనుభవం కలుగుతుందా కలగట్లేదు ఉన్నది అనే అనుభవం కలిగింది కలిగిందా ఉన్నది అనే అనుభవం కలిగింది దేని ద్వారా కలిగింది పరిశ్రమ జ్ఞానం ద్వారా ఉన్నది అనే అనుభవం కలిగింది ఏమన్నాయి ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది సీసా ఉన్నది ఈ సీసా ఎక్కడి నుంచి వచ్చింది ముందు ఉన్నది వచ్చిన తర్వాత సీసా వచ్చిందా ముందు సీసా వచ్చిన తర్వాత ఉన్నది వచ్చిందా ముందు ఉన్నది వచ్చి సీసా వచ్చిందా కానీ మీరు అక్కడికి బయటకు వెళ్ళి ఎవరినైనా అడిగారనుకోండి అవి ఏమంటాడు సీశాంతో ఉండబట్టి కదా ఉన్నదనేది వచ్చిందంటే అలాంటి ట్రాప్లో మీరు పడకండి సీసా అంటూ ఏం ఉండదు సీసా అనేది కన్నుతో చూసి మనస్సుతో తెలిసి దాని పేరు సీసా అక్కడ ఉన్నది అనిర్వచనీయం అక్కడ ఉన్నది సద్దు మళ్ళీ సీసా ఉందనే దాంట్లోకి వెళ్ళకూడదు సుమా సో ఎనీవే ఉన్నది ఇప్పుడు ఉన్నది అనే అనుభవం కూడా కలగలేదు ఉన్నది ఆకాశము ఉన్నది కానీ అనుభవం కలగలేదు ఎందుకంటే స్పర్శక ఆకాశానికి సంబంధం లేదు ఆకాశం మీద తర్వాత వస్తారు ఉన్నది కాబట్టి ఉన్నది ఉన్నది అనే దాని మీద సీస అనేది నామరూపాలు కాబట్టి ముందు ఉన్నది తర్వాత నామరూపాలని ఆరోపిస్తారు ముందు త్రాడు ఉన్నది సర్పమును ఆరోపిస్తారు అండి కాబట్టి ఉన్నది అనే అనుభవం మీకు కలిగింది ఏమండి ఈ ఉన్నది అనే అనుభవము ఉన్నది అనే అనుభవం కలిగింది కదా ఈ ఉన్నది అనే అనుభవము మీ లోపల మీ అంతర్గతంగా ఉందా మీకు బయట ఉందా బయట వాడిని అడిగితే బయట ఉందని చెప్పాడు తీసా బయట ఉందా కానీ మీ స్పర్శ జ్ఞానంలో భాగముగా ఉన్నది అనే అనుభవం స్పర్శ జ్ఞానం మీ లోపల ఉంటుందా లో ఉంటుందాపల అవును అవును అవును అంతే అదే కాబట్టి ఉన్నది అనే అనుభవము అది మీకు బయట లేదండి మీరు దాన్ని మీరు మీలో మీలో ఉన్నట్టుగా మీరు దర్శించండి ధ్యానంలో మీరు అలా దర్శిస్తారు ధ్యానంలో ఉన్నది అనే అనుభవం మీకు కలుగుతుంది అనుభవం మీలో ఉన్నట్టు కలుగుతున్నా నీకు బయట ఉన్నట్టు మీరు అజ్ఞానం చేత మనస్సు కల్పించిన భేదాన్ని తీసుకొచ్చి పెడితే మనం ఎలా కలిగినా కలగొచ్చు మీరు మనస్సు యొక్క భేదాన్ని దరిదాపులకు రానివ్వకండి మనస్సుని శాంతంగా ఉండనివ్వండి మనస్సు కలవక లేకుండా ఉన్నప్పుడు ఉన్నది అనే అనుభవం అదేదో బయట ఉన్నదా అనే అనుభవంలా అనిపిస్తుందా లేకపోతే తన స్వరూపమే అన్నట్టు అనిపిస్తుందా తన స్వరూపమే కాబట్టి ఏది బయట లోపల అనే భేదం మీద జగద్రూపంగా ఏ ఉన్నది భాషించిందో అదే లోపల అదే ఉన్నది తన స్వరూపంగా భాషిస్తుంది ఇప్పుడు ఈ బయట లోపల అనే తేడాయే ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహాభిమానాన్ని బట్టి వచ్చింది మీరు దేహాభిమానాన్ని ప్రక్కన పెట్టగలిగితే ఏహము నేను అనే అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టగలిగితే ఆ కత్తికి ఈ తేడా ఏమి లేదు కాబట్టి ధ్యానం ఎలా ఉంటుందో తెలుసునండి ఆకాశం ధ్యానం ధ్యానం చేయాలి అంటే ఎలాగని ధ్యానం చేశారు ఉన్నది అని ధ్యానం చేశారు ఆకాశము అన్నప్పుడు ఉన్నది అన్నప్పుడు తేడా ఏది చేరా ఏమి ఉన్నది ఏది ఆకాశమో అది ఉన్నది ఏది ఉన్నదియో అది ఏమండి నెంబర్ వన్ నెంబర్ టూ ఉన్నది ఉన్నాను అశ్మి ఉన్నది ఉన్నాను తేడా ఎక్కడి నుంచి వచ్చింది జాగ్రత్తగా మీరు అధ్యయనం పరిశీలించినట్లయితే అక్కడ కూడా దేహము చేత కల్పించబడిన తేడాయే తప్ప వాస్తవంగా తేడా లేదు ఇప్పుడు లోపల బయట కాంపౌండ్ వాళ్ళు అడ్డంగా పెట్టి లోపల బయట లోపలంటే ఆకాశం బయట అంటే ఆకాశం ఇప్పుడు ఈ ఆకాశం రెండు ముక్కలు అంటే కాంపౌండ్ వాళ్ళ కారణంగా అయింది కాంపౌండ్ వాళ్ళ కారణంగా ఆకాశం రెండు ముక్కలు అయ్యిందా లేకపోతే అయ్యిందని మీరు అనిపిస్తున్నారా అంటే అలాగే అంటే ఇవన్నీ ఇంటర్వ్యూ లేట్లే నేను ఏదో ఒక్కదాన్ని పడుతుంది చెప్తున్నాను ఇంకా బాటి స్వయం ఇంకవన్నీ యాడవుతాయి కాబట్టి ఏది ఉన్నదియో అదియే ఉన్నది బయట అదియే ఉన్నది లోపల అదియే ఉన్నది బయట ఉన్నది జగత్తని అన్నప్పుడు దానికి నామరూపాలను ఆరోపించినప్పుడు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది లోపల ఉన్నది నేనని నేను బ్రాహ్మణున్న క్షేత్రిండి గోదావరి జిల్లా వాడిని తెలంగాణ వాడిని అని ఇలాంటివన్నీ పెడితే అనిపిస్తుంది మనిషిని పశువును లేకపోతే మనిషి పశువు ఇలాంటి భేదాలు పెట్టచ్చు పక్షి కురిని భేదాలు పెట్టచ్చు చెట్టు చేమ అని భేదాలు పెట్టచ్చు మీరు నామరూపాల భేదాలు ఆ నేనుపై అన్ని రకాల అధ్యారూపాలు చెయ్యనంతసేపు ఆ నేను శుద్ధమైన నేను ఉన్న ఉన్నది అనే రూపంగా అనుభవానికి శుద్ధమైన నేను సద్రూపంగా అనుభవానికి వస్తుంది శుద్ధమైన నేను ఆకాశము సద్రూపంగా అంటారు ఆసక్తికి ఈ శక్తికి అభేదం కూడా మన భేదం లేని అనుభవానికి వచ్చే అవకాశమే లేదు మీరు భేదాన్ని పనికట్టుకుని దాన్ని వచ్చి పెడితే భేదం రావాలి తప్ప వాస్తవంలో భేదం లేదు అంచేతనే మహర్షులు ఎవరున్నారంటే చూడగా ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది నామరూపాలు కల్పితములు ఉన్నది ఏదో ఉన్నది అయితే ఆ ఉన్నదాన్ని అనుభవించి వాడు ఒకడు ఉన్నాడు కదా ఆ ఉన్నదాని యొక్క అనుభవము అంటే సత్తి యొక్క చిత్ అవుతున్నది అది నీవే కాబట్టి ఏది ఉన్నదో అది ఉన్నది అది నీవే ఏది ఉన్నదో అది ఉన్నది అది నీవే దీనికి సద్విద్య అని పేరు ఆ శుద్ధ అలా నిరూపించింది దీనికి సద్విద్య విద్య అంటే జ్ఞానం అనుభవం సత్తు యొక్క అనుభవం కాబట్టి మీరు ఆ సత్తుని మీరు స్పర్శ ద్వారా మీకు ఆ సత్తు మీకు నిరూపించే ప్రయత్నం చేశాను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నా డమ్ పెద్ద శబ్దం అది శబ్దం కాగానే మీకు మొట్టమొదటి కలిగే అనుభవం ఉంది ఆ తర్వాత మనస్సు ఏం చేస్తుందంటే ఆ శబ్దాన్ని ఎంటర్ప్రెట్ చేసి ఆ ఉందనే అనుభవానికి నామరూపముల ముసుగుని తప్పుతుంది ఉంది అనగానే నామరూపముల ముసుగుని మనస్సు తప్పుతుంది మీకు దూరం నుంచి కుహు అనే శబ్దం గడపడగానే ఉంది అని కానీ మనస్సు ఏం చేస్తుందంటే ఉంది అనే ఆ శుద్ధమైన అనుభవాన్ని క్షణార్థం అంటే సగం క్షణం కూడా ఉండనివ్వదు వెంటనే అనుభవం మీద నామరూపములను తుడిగేస్తుంది తుడిగేసి కోకిల వేపులు వచ్చేసింది అని ఇంకక్కడి అదే కవి అయితే అప్పుడే మామిడిపోత కూడా వచ్చింది ఆ మామిడిపోతను తినేసి ఏనుగు ఆ కోకిల మత్తే ఎక్కి కంఠంలో జీరని సరి గానం చేస్తుంది ఆ కోకిల గానం చేసిన గానాన్ని విని స్త్రీయుడు యొక్క మనస్సు స్త్రీరాలిపైకి మళ్ళీ నది అంటే కౌల ఉదాహరణ ఈ కౌలు అందరూ ఒక తోటి చేస్తారు అక్కడ రవీంద్ర భారత్ వీళ్ళందరికీ ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది ఆ రకంగా ప్రభుత్వం దగ్గర నుంచి వీరేమైనా ఆ రోజు కొంత సొమ్ములు ఆగాలనుకుంటే మీ పేరు ఆ లిస్టులో పడాలి మీకు ఏదో అది ఇష్టం పడాలంటే మీరు కొంత లాబీ కూడా చేయాల్సిస్తే చేయొచ్చు మొత్తం సంసారం అంతా వచ్చింది అసలు ఇంకా సంసారం రావడానికి మూలంలో ఏది ఉన్నది కాబట్టి ఆ పోకిల యొక్క ధ్వని ఉన్నది అని ఆస్వాదిస్తే మీకు పోకిల ధ్వని ద్వారా మీరు ఈశ్వరుణ్ణి దర్శించినట్లే ఆకాశాన్ని ధ్యానం చేస్తే ఆ ఆకాశం ద్వారా మీ ఈశ్వరుణ్ణి దర్శించినట్లే కాబట్టి శ్రోత్రేంద్రియం రూప రూపం దగ్గరే ఇది కష్టం మీకు రూపం దగ్గర ఇప్పుడు ఎర్రని గులాబీ పెట్టారనుకోండి ఉన్నది ఎర్రనిది గులాబీ ఈ స్టెప్స్ మీకు కనపడం అన్ని కలగాపడ ఉన్నది స్టెప్స్ సపరేట్ గా కనపడ్డాయి ఉన్నది ఏదో బయలు జపుడు అయిందనుకొని ఉన్నది ఓహో అదే అని మళ్ళీ స్టెప్స్ రెండు సెపరేట్ గా కనపడ్డాయి మీకు ఇంకొకటి చెప్తా నేను గదిలోకి వెళ్ళా విద్యార్థులు పఠనం చదువుతుంటే పది మంది సమావేశం అయ్యారు నేను టైం అయ్యేప్పటికీ వాళ్ళందరూ అప్పటికే కూర్చొని ఉన్నారు నేను లోపలికి నడిచాను మూడు గంటలకే క్లాసు తక్కువ లోపలికి నడిచా లోపలికి నడిచేప్పటికీ ఉంది అనే అనుభవం కలిగింది నాకు కలిగిన వెంటనే ఎవరా మల్లెలు ఎక్కువగా ఎక్కడో పెట్టారే ఇక్కడ అని తర్వాత అన్నా అంటే అవును నేను మల్లెపూలు ఇక్కడ పోసామండి మీరు మల్లెలు ఇష్టప్రకారమే మేము పోసామన్నా మల్లెలు పెట్టారు నాకు ఆ క్షణంలోనే ఉంది అనే అనుభవం సపరేట్గా దాని మీద మల్లెలు అనే నామరూపంలో అధ్యారూపం సపరేట్గా నాకు రెండు అలా సపరేట్గా దర్శనమిచ్చాయి ఓహో ఇది అది రహస్యం అనుకుంటున్నాను అర్థమైందండి మళ్ళీ కాకపోతే కొని వారి జాత పిల్లలైన మీరు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఇది ఏంటి అంటే ఏదో నామరూపాలు తొడుగు వేస్తే కానీ మనస్సుకి విశ్రాంతి ఉండదు మనస్థికి ఉల్లాసం ఉండదు ఏదో ఒక నామ రూపాలు మీద పడేస్తే మనస్సు హ్యాపీగా ఉండదు మనస్సు ఎలాంటిదో తెలుస్తున్నాండి పూర్వం ఇప్పుడు ఏ ఈ పోస్ట్ ఆఫీస్లో పెద్ద బాక్స్ ఉంటుంది హోల్స్ ఉంటాయి పెద్ద గుట్ట కింద పుస్ట్లు ఉంటారు ఈ కార్లు కవర్లు వాడు తీస్తాడు తీసి చదివి ఇలా పడేస్తాడు ఇలా పడేస్తుంది కానీ అలా తీస్తూ ఉన్నాం పడస్తాం తీస్తూ ఉన్నాం పడేస్తాం తీశాడు తీసి చదివి అలా నిలబడిపోయాడు అది ఎక్కడ పడేయాలో వాడికి అర్థం కాలేదు తీసే టెంబక్తు అని ఉంది ఈ ఏదో టెంబక్తు హోల్ ఉండాలి అక్కడ లేదు అలా నిలబడిపోయాడు వీడు స్టన్ అయిపోయి నిలబడిపోయాడు మనస్సు సన్నైపోయి అది ఎక్కడ పెట్టాలో దానికి అర్థం కాదు వీడిలా నిలబడిపోతే వీడి పక్కన ఇంకొకటి వీళ్ళు ఇద్దరు ముగ్గురు నెలకొని చేస్తూ ఉంటారు వాడు వల్ల ఇంతవరకు ఇంతవరకు తీస్తున్నాడు వేస్తున్నాడు తీస్తున్నాడు వేస్తున్నాడు ఇప్పుడు వీడమ్ మానేసి అలా నిలబడ్డాడు చెబుతూ వాడు నోటీస్ చేశాడు నోటీస్ చేసి ఏమిట్రా అని వాడు వేయడం మానేసి వీరి చేసి చూసి ఏమిటా అలా నిలబడ్డా ఉన్న ఇది ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు కదా అంటే అది ఎక్కడొక్కడ పడేస్తే కానీ మనస్సుకి విశ్రాంతి ఉండదు అప్పుడు వాడు సలహా చెప్పాడు అలాంటిది నాకు వచ్చింది వేరే డబ్బాలో వేసాను ఈ డబ్బాలో వేయ అప్పుడు ఆ డబ్బా అమ్మాజ బ్రతుకు దూడా అది ఆ డబ్బాలో పడేసి మళ్ళీ అలాగే నేను నడిచి వెళ్తున్నా ఉన్నది ఏమిట బా ఏమిటి ఏమిటని బెల్ల పెట్టేస్తుంది ఒక పారిజాతం ఓహో అమ్మాయ్యా పారిజాతం సో నేను ఎక్కడికో వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు దేవాలయానికి వెళ్తున్నాడు ఏదేవుడు ఏదేవుడు వెళ్తున్నారు అని నేను అదేమిటండి అలా ఏమి తెలియని వాళ్ళలా అడుగుతారని ఏ దేవుడోని అడుగుతున్నారని చెప్పండి ప్రశ్న మీకు తెలియలేదు అహ తెలిసింది కానీ ఆయన అని చెప్పు మనిషి వాళ్ళ అర్థమైందండి ఏ దేవుడో తెలిస్తే కానీ వాడికి విశ్రాంతి ఉండదు అంటే నామరూపముల బంధము మనల్ని అంత గట్టిగా పట్టేసి ఉన్నది మీరు ఆ నామరూపాల నుంచి బయటపడితే కానీ ఈ సద్విద్య మీదేమి వస్తున్నది శ్లోకం పూర్తి చేద్దాము అత్ర ఈ సందర్భమునందు శ్రోతు వినయవానికి దేహేంద్రియాతీతం దేహము ఇంద్రియములకు అతీతమైనా వస్తు ఉన్నది వస్తుంటే ఉన్నది అని అర్థం త్వం పదేలితం ం అనే పదం చేత చెప్పబడినది అది మీకు ఆ ఉన్నదనే అనుభవం కలిగింది చూసారా దానికే శృతి ఏమని పేరు పెట్టింది త్వమ్ అని అంతేగాని సుబ్బారావు రామారావు బ్రాహ్మణుడు క్షేత్రుడు వాటికి త్వమ్ అని చెప్పలేదు శృతి ఆ ఉన్నదనే అనుభవము యొక్క ఆ కందము కందము అంటే ఉన్నదనే అనుభవము మీ స్వరూపం మీ స్థానం అదే దానికి అని పేరు ఇప్పుడు కంద అన్నాడు అనుకోండి కంద ఇప్పుడు అక్కడ మొక్క ఉంటుంటాయి ఆ మొక్కకి నాలుగు ఆకులు ఉంటాయి మూడు ఆకులు రెండు ఆకులు ఎండిపోయి రెండు ఆకులు పచ్చగా ఉంటాయి ఇప్పుడు కంద అంటే అదే మరి ఏంటి కంద అంటే అలాగే వినేవాడికి కలిగిన అనుభవము ఎలా ఉన్నది ఉన్నది అనే అనుభవం ఉన్నది దానికి త్వమ్మని పేరు అంతే దానికి సుఖ తిరిగి దానికేమో వర్ణం వర్ణం వర్గం పొలం ఇవన్నీ దానికి త్వమ్మని పేరు కాదు ఆ కండ ఆ మూల తత్వానికి ఆ అనుభవము యొక్క స్థానము నాకు పేరు స్థితిగా పేరుకి ఇప్పుడు త్వం సెటిల్ అయింది టత్ అతి అబుచున్నావు ఇది అని ఏ కట త్వముల యొక్క ఐక్యము గ్రాహ్యతే బోధింపబడుచున్నది తత్వం అతి అన్నప్పుడు ఆ అతి అనే ప్రధాన పెట్టి ఆ తత్వం ఒకటేట వేరు వేరు కాదు అని శృతి మన చేత తెలుసుకునేట్లా చేస్తుంది తక్యం ఏకత్వము అనుభూయ అనుభవము నాకు తెచ్చుకునబడుగా అంటే మీరు ఆ తత్తుని అనుభవ ఆ ఐక్యాన్ని అనుభవానికి తెచ్చుకోండి అంటే ఎలాగో చూసినండి ఈ సృష్టిలో ఏది ఉన్నదో ఆ సర్వము నేనే ఆ సర్వం ఆ దూరంగా కూస్తున్న కోయిల నేనే అరుస్తున్న కాకి నేనే దొరుకుతున్న కుక్క నేనే నాకు సన్మానం చేసిన ఆ సజ్జనుడు నేనే నన్ను తిక్కిన మనిషి నేనే ఈ పశువులు పక్షులు నేల నిండి నిప్పు గాలి ఆకాశము ఈ సర్వము అనే అనుభవాన్ని మీరు తెచ్చుకోండి అనుభవం మీకు రావాలి సర్వాత్మ సర్వాత్మానుభవము సర్వాత్మభావము అని అంటారు తెలిసిందండి ఇది తత్వము శ్రీ మహాభాష్యం శ్రోతుర్దేహేంద్రియాతీతం తత్వం పదేరితం గ్రాహ్యతేక్యమూయతూర్ణ పూర్ణముదం పూర్ణ పూర్ణముద్రీతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే ఓం శాంతి